స్తోత్రంలైనా పరిశుద్ధుల గొప్పదేవ జీవం గలేసయ్య మహోన్నతుడాకే స్థుతులు స్తోత్రం అయినా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకునేందుకే నీకు ఎంతో వందాలు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినా ఎంతో వందాలు ప్రభావ కృతజ్ఞతాస్లు సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకుంటున్నైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీ పాద సన్నిధికి మేము వచ్చినాం ప్రభా అయినా మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయినా పటల ద్వారా మీరు మహిమ పొందండిసా నైనా గొప్ప దేవానికి ఎంతో వందాలైనా విత్తబన ప్రతి వాక్యాన్ని మా హృదయంలో ఓ ప్రభావ నా తండ్రి నీరు కట్టి ఫలింపజీవన్ ప్రాధిష్టమైన వాక్యం ప్రకారంగా మేము నడుచుకోలేగన మీ కృపాన్ని గ్రహించండి నా దేవానికి ఎంతో వన్నాాలు మీకు సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం నైనా మీరు అక్కడికి ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్న ప్రభ కాబట్టి నైనా ప్రతి ప్రవచనంనైనా వాటిని మేము అర్థం చేసుకుని ప్రవ మా జీతాలు అవలంబించుకొని మరి విశేషంగా వాళ్ళకి అనేకులకు ప్రభా ప్రకటించలాగిన మీ కృప అనుగ్రహించి మనం ప్రార్థిష్టమైన కృపగల దేవ ఆత్మీయ ఒక దశ నుంచి ఒక దశగానైనా అంచెలంచెలుగా మేము ఎదిగలాగిన మీ కృప దాని ప్రాధిష్టమైన గొప్ప దేవన తండ్రి దాస్యము నుండి ప్రవ దత్తపుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారనైనా నీకెంతో వర్ణాలు మీకు పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని మాకు లోకప జ్ఞానం అనుగరించినారు కృపవరాలు మాకు అనుగ్రించినారు ఆత్మ ఫలాలు మాకు అనుగ్రించినారు వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వంద ప్రభా కృతజ్ఞతలు అర్పించుకున్నైనా గొప్ప దేవ యాంత్య దినాల్లో ప్రభా అయినా సర్వ శరుల ఆత్మను కుమ్మరిస్తాన మీరు వాగ్దానం చేసినారు ప్రభా ఈ చివరి కాలంలోనైనా ప్రతి ఒక్క బిడతో ప్రభా మీకు పరిశుద్ధ అభిషేకం ప్రతి ఒక్క బిడతోని నింపమని ప్రార్థిష్టమైన ప్రతి ఒక్కరినైనా మీ ఆత్మతో నింపబడాలా విశేషమైన కార్యాలు జరగాల అనేకులకు ప్రభా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడలుగా తయారు చేయనైనా విశేషమైన అద్భుత కార్యాలు ఆశ్చర్యకర కార్యాలు జరిగించమని ప్రాదిష్టమైన అనేకులు ప్రభ నైనా విని ప్రభ మీ వాక్యాన్ని విని స్పందించినైనా అనేకులు ప్రభ రక్షణ పొందలాగిన మీ వాక్శక్తి ఓ దేవ మాకు అందరికీ నడిపించమని ప్రాదిష్టమైన కృపగల దేవానికి ఎంతో వందలు నా దేవ నా ప్రభాకి మీరే ఆధిపత్యం నడిపించండి గొప్ప దేవన తండ్రి భయంకరమైన దినాలు మేము ఉంటున్నాం ప్రభా అక్రమం విస్తరించి ప్రేమ చలారిపోద్దన్నారు ప్రభా కాబట్టి మా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభా చివరి వరకు ప్రభావ మీ ప్రేమలు మీ నిలిచి నా దేవా నీకు ఎంతో అనేకులు మీ చెంత మీద నడిపించాలా ప్రభావ విర్రవీగుతున్న సమస్తమైన దుష్టత్వాన్ని మాని ప్రభావ లోపల నాటబడిన మా ఆత్మలను కాపాడుకోవాలంటే శక్తి మీ వాక్యం మేము సాత్వికంతో అంగీకరించే ప్రభా నైనా మేము స్వీకరించేలాగానే మీ కృపానుగరించి మీ వాక్యంలో మేము సంపూర్ణంగా నానబడాలా బలపడాలా ప్రభ నా దేవ రాబోయే దినాలు భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ అపాయకరమైన కాలాలు మేము ఉంటున్నాం ప్రభా అయినా కానీ ప్రభా మీరు మాకు తోడుంటున్నారు ప్రభా ఆయన మీరు మాకు సహాయకులు ఇది ఆత్మీయ యుద్ధం ఆత్మీయ ప్రపంచం అని మీరు మాకు చూపించిన నేను ఓ ప్రభావ ఏ ఆత్మీయ ప్రపంచంలోకి అనేకులు మేము తీసుకొని రావాలా ప్రవ క్రైస్తవ జీవితం ఏ విషయాలు ప్రభావ మీరు అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు కాబట్టి నైనా మాకు బయలుపరచబడిన ప్రతి వాక్యనే ప్రభావ అనేకులకు మేము ప్రకటించేలాగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వెళ్ళి ప్రకటించలాగినా సహాయపడమని ప్రాదిష్టమైన మీ కృప వెంబడి కృప మాకు అందరికీ ఈ మీటింగ్ అంతట్లో మీరే మహిమనందండి రానే పడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీకు పరిశుద్ధాత్మతమ్మలందరినీ అభిషేకించి వాక్యంగా మీరు మా అతను మాట్లాడి వాటిని అర్థం చేసుకున్న జ్ఞాన వివేకం గల బుద్ధి జ్ఞానం మాకు అందరికి అనుగరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును తండ్రి ఆమెన్ నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు పలికిన మాట పరము నడిపించు బాట నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట కలతలెన్నా కలవరము నీకున్నా కలతలెన్ని ఉన్నా కలవరము యేసు ఏసు దేవుని కలిగున్నా ఏసుదేవుని కలిగున్నా లేదు భయము అన్నా నా కృప నీకు నేను నీకున్న మేలు ప్రభు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట శోధన బాధలున్నా వేదన రోదన లేధన బాధలున్నా వేదన రోదన శరీరమందు ముళ్ళున్నా శరీరమందు ముళ్ళున్నా ప్రభుకు స్థుతులంతెలు పన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు ఏసు పలికిన మాట వరము నడిపించు బాట కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట ప్రెజ్లాడు స్టార్ థ్యాంక్ యూ వాక్యంలోకి నడిపిస్తారు మనం వాక్యంలోకి వెళ్దాం అన్నా ఈరోజు మన వాక్యాంశం వచ్చి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను మనం ప్రతి ఒక్కరు నడుస్తాము సో ఆ మార్గము ఆయనకు ఎలా తెలిసి ఉన్నది ఈరోజు మనం నేర్చుకున్న పాఠాంశం ద్వారా మనము ఒక అంశం ద్వారా మనము నేర్చుకున్నాము చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం అందరు దయచేసి కళ్ళు మూసుకోండి స్తోత్రం నాయన ప్రభ మీ పాములకు వేళ స్తోత్రాలు దేవాయసే మా ప్రభా దేవ ఇంత చిన్న కుటుంబంలో దేవా ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మహాప్రభ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాన్న మనం ప్రాణిస్తారో అక్కడ ఉంటానని చెప్పారు మహాప్రభ దేవ ఇక్కడ మాతో ఉండి మాతో మాట్లాడండి మా ప్రభా దేవ ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభానుకూల స్థానంగా మేము చేటకు సాయం చేయండి మా ప్రభా మాతో మాట్లాడండి మా ప్రభా ఇంతమంది దేవాయస్మ ప్రభా ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవాయస్మ ప్రభావిని ఒక మెడైన దీవెన కుమరించి దేవాయస్మ ప్రభావ వాక్యం చేత మాట్లాడే దేవాయస్మ ప్రభావ అంశంలో దేవ మేము మాట్లాడటం సాయం చేయండి ఇంకా పరిశుద్ధాత్ శక్తి చేత నింపండి మా ప్రభా బిడ్డను పేర్కొని దీవించి ఆశ్రయిస్తారని వారు ఎన్నిగా గ్రహించగా ఉండటం సాయం చేస్తారని త్వరగా రాబోయే నేస్తే కూర్చున్నాం తండ్రి ఇక్కడ వచ్చేసి యోబుకు యోబు రాసిన పత్రిక యోబు ఇరవై పదో పద వచనం చదువుదామండి యోగు ఇరవై మూడు పదవచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడును నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తడవక ఆయన మార్గము నరసరించి సో మనం ఏం చేస్తున్నామంటే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను సో యోబు కూడా ఎన్నో సార్లు ఏం చేసిందో యోబు అయితను చోధించింది ఎవరు నీతి అతడు ఏమున్నాడు అక్కడ దేశంలో అతడు నీతి ఉన్నాడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని అందు భయవ్యక్తులు కలిగి చెడుతనం విసర్జించిన భూమి మీద అతని వంటి వాడు లేడు అంత మంచివాడు అటువంటి చెడుతనంను విసర్జించిన అంత మంచి వాడిని దేవుడు యొక్క మార్గంలో ఆయన నడుస్తుండు ఆయనకు ఎన్నో శోధనలు వచ్చినాయి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి ఆయన ఆస్తి మొత్తం పోయింది ఆయన కొడుకులు బిడ్డలు అందరూ చనిపోయేరు ఆయనను ఆయన విడవక దేవుణ్ణి సుతిస్తుండు ఆయన అన్ని ప్రతి పోయింది సో యేసు ఆయనకు కంచెసిండు కంచేసినాక మరొకసారి సాతాన్ గడు వచ్చి నేను యోగుని శోధిస్తా అంటే అక్కడ కంచె తీసినప్పుడు ప్రతి ఆయన ఆయన ప్రతి ఒక్కటి ఉన్నది సమస్యము ఆయనది మొత్తము పోయిందనమాట ఆయన జీవితంలో ప్రతి ఒక్కటి మళ్ళీ ఒకసారి డబల్ గా తీసుకున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూస్తే ఒకటి ఇరవై చూస్తే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి నై ఏం చెప్తుండే యోగు భక్తుడు తల్లి గర్భం నుంచి మనం ఈ రోజు దిగంబరి ఈ రోజు భూమి మీదకి వచ్చినాము దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళేదాను మనం కూడా తిరిగి దిగంబరినే మనము అక్కడ వెళుతాం మనము సో ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకొని పోయాను సో ఆయనకు ప్రతి ఒక్క ఆస్తి ఎవరిచ్చారు యేసు ప్రభు ఏహోవా ఇచ్చిండు ఎహోవా తీసుకొని పోయాడు కానీ ఆయన ఇచ్చిండు తీసుకొని పోయిండు కానీ ఆయనకు నాకు ఆస్తి కావాలి నాకు ఇది కావాలి అది కావాలని ఆయన అభ్యయపడలేదు అక్షయపడకుండా ఆయన దీనత్వంలో ఎంత ఆస్తి కూడా ఆయనకు ఆయనకు ఏంటంటే కృపులైనను ఏమైనాను అయన భార్య కూడా ఆఖరికి విసుక్కున్నది విసుక్కొని ఆయనను వదిలేసి వెళ్ళిపోయింది సో అక్కడ ఏంటంటే ఆయన దీనత్వము ఆయన యదార్థము అయిన జీవితము ఆ ఊజు దేశంలో ఆయన ఎంత యదార్థం అంత లేరు మనం ఈరోజు మన డే టు డే లైఫ్ లో ఇలా ఉంటున్నాం మనము మనం ఈరోజు మనము ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము ఏ రీతిగా మనము జీవిస్తున్నాము సో మనకి ఎవడన్నా ఏమన్నా చేసిందంటే వాడిని దిక్కు మనము మాట్లాడుతున్నాం ఈ రోజు యేసు ప్రభు ఏంటంటే ఎహోవా ఇచ్చిండు ఎహోవా తీసుకొని పోయిండు ఆయనకు ఆస్తి కుమారులని కుమార్తెలను ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిండు ఆయన ఈరోజు తీసుకొని వెళ్ళిపోయిండు సో దానికి ఆయన ఏమంటుండు తల్లి గర్భం నుంచే నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై స్థితిని ఏమొచ్చిండు దిగంబరి మనం కూడా ఈరోజు వచ్చినాం మనము ఎన్ని ఆస్తి సంపాదించినా ఎన్ని మేడలు కట్టినా ఎన్ని కార్లు కొన్నా ఇంత జ్ఞానం ఉన్నా ఆయన కిందికే నీ యొక్క జ్ఞానం చూసి నువ్వు అతిశయిస్తున్నావా నీ యొక్క ఆస్తి చూసి అతిశయిస్తున్నావా నీ యొక్క కొడుకులు కుమారులను చూసి నువ్వు సో ప్రతి ఒక్కటి కూడా మనం ఈరోజు దిగంబరి అయ్యొచ్చినాము దిగంబరి అయిన మనము వెళ్ళిపోవాలి సో దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళదను ఎహోవా ఇచ్చాను తీసుకొని పోయాను ఎహోవా నామమునకు స్థుతి కలువును గాక ఇంకేమంటున్నాయన ఆయన నామనకు స్థుతి కలువును గాక ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసిందని చెప్పలేదు అక్కడ ఏమంటుడు దేవుడు ఎప్పుడు కూడా యోబుకి అన్యాయం చేసిందని అక్కడ చెప్పలేదు చెప్పకపోయినాను నేడు నడవ నడుచు మార్గము ఆయనకు తెలియను యోబు నడుచు మార్గం ప్రతి ఒక్కటి ఆయనకి ఈరోజు తెలుస్తుంది మనం పాపమ జీవితంలో ఎన్నో సార్లు మనము పడిపోయి లేస్తున్నాము పాపం జీవితంలో మనం డే టు డే లైఫ్ లో ఎన్నో సార్లు మనము అక్కడ ఇక్కడ తుట్టిల్తున్నాము తుట్టిల్తుంటే మన మార్గం ఎలా సరిదీసుకోవాలి మన మార్గం ఎక్కడ వెళ్తుంది నీ ఏం ఏంది గురి గోల్ ఏంది ఈరోజు నువ్వు బాప్తిష్టం తీసుకొని యేసు ప్రభుని నువ్వు వెంబడిస్తున్నావు అంటే గోల్ ఏంది నీ యొక్క నువ్వు ఏ విధంగా నువ్వు ఈరోజు జీవించాలి ఏ విధంగా నువ్వు నడుచే మార్గం ఎలా ఉండాలి ఇతరులకు నడిచే మార్గంలో ఉండాలా లేదంటే ఇతరులు నీతో సంభాషణ చేసే మార్గంలో ఉండాలా ఇతరులు నితో సహ సహవాసం చేసే మార్గంలో ఉండాలా ఎలా ఉంటున్నాం మనము డే టు డే లైఫ్ లో ఇక్కడ చూద్దాం మనము ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును యేసు నిన్ను శోధిస్తుండే ఎన్నో ఇస్తాడు ఒకసారి నీకు ఎన్నో ఇస్తాడు ఆస్తి ఇస్తాడు ఇస్తాడు ఇచ్చి యేసు నిన్ను శోధిస్తాడు నీకు ఎలా ఉంటావు ఇవ్వకపోతే ఎలా ఉంటావు కొందరున్నారు మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ రావాలి నాకు అది కావాలి నేను సాఫ్ట్వేర్ చదవాలి సాఫ్ట్వేర్ కావాలి అని ఎంతో ఆశలు ఉంటాయి కానీ ఇటు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కాలేయారు కాకపోయినాను వాళ్ళు చేసినను ప్రతి ఫలితం అనేది ఉంటుంది నువ్వు దేవుని అందు మొరపెట్టి నువ్వు నడవాల్సిన మార్గం అంటే అది అచీవ్ చేయడానికి ఏమేం గోల్ ఏమే చదవాలి ఏదే కోర్స్ చేస్తే మనం అచీవ్ చేస్తే మనది చేసుకుంటే అది మనము అచీవ్ చేయగలుగుతాం సో ఈరోజు నువ్వు దేవునిలో నడవాలంటే మనం ఏం చేయాలి దేవుని మార్గము ప్రతి ఒక్క దాంట్లో మనము ఫేర్ గా ఉండి ప్రతి ఒక్క దాంట్లో మనము అతి ఇటు మనం వెళ్ళాలంటే మనము ఆయన ఎవ్రీ టైం మనల్ని చోధిస్తుంటాడు నా పాపములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి ఏం చేస్తున్నాము నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి హలలి ఇక్కడ ఏమంటుండో మన పాదము కూడా ఆయన అడుగు జాడలు విడవద్దు ఆయన పోలి నడుచుకోవాలి ఏసు క్రోను పోలి నడుచుకోవాలంటే ఆయన అడుగు జాడలు కూడా మనం ఈరోజు పోలి నడుచుకోవాలి ఆయన అడుగు జాడలలో ఆయన అడుగులో మనం అడుగు ఏసు మనము ఆయన క్రోలో మనము వెళ్ళాలి ఆయన యొక్క దీనత్వము ఆయన యొక్క ప్రతి ఒక్కటి మనము అవలంబించుకొని ఐశిక తీసివేసి మనము ముందుకు సాగాలి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని అంటే మనం అటు ఇటు తొలగాక మనం ఏం చేస్తున్నామో ఆయన మార్గములను అనుసరించాలి అయన పెదవులు ఆర్జం నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వ స్వభ్ర స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిను ఏం చేసినాము ఆయన నోటి మాటలను స్వభిప్రాయం కంటే మనము ఎక్కువగా ఎంచినము అయితే ఆయన ఏక మనసు ఆయన మూర్చగలవాడు మార్చగలవాడు ఆయన ఏమంటుడు ఏక మనసు ఆయన మార్చగలవాడు అంటే మనం ఏక మనసుతో మనము ఆయనను ఆరాధించాలి ఏక మనసుతో మనము ప్రతిపదాంతో మనము ఆరాధించాలి ఇక్కడ ఏమంటున్నాంటే ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించు ఉన్నాడు కావున ఆయన సన్నిధి నేను కలవరపరుచున్నాను నేను ఆలోచించినప్పుడెల్లా ఆయన భయపడుచున్నాను అంటే మనం ఆలోచిస్తే ఆయన భయపడుచున్నాను దేవుడు నా హృదయంను కృంగజేశను సర్వశక్తిదే నన్ను కలవరపరచను అంధకారం కమ్మి ఉండినను గాడంధకారం నన్ను కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు ఏమైనా నువ్వు ఏమైనా దేవుడు నా హృదయంను కుంగ చేయలేదు చేసాను నన్ను కలవరపరిచను అంధకారం కమ్మి ఉండినను గాడంధకారం నన్ను కమ్మి నేను నాశనం చేయబడి ఉండలేదు ఎంత ఏమొచ్చినను ఏ బాధ వచ్చినను ఆయన మార్గంలో నడుస్తుంటే ఎంతగానో వచ్చినను ఏ తుఫాన్ వచ్చినను ఏది వచ్చినను ఇంట్లో అలజడి లేనను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాను ఏం నువ్వు భయపడకు నేను నాశనం చేయబడి ఉండలేదు ఆయన మార్గంలో నడిస్తే మనము నాశనం చేయబడలేము ఆయన మార్గంలో ప్రతి ఒక్కటి తలంపులు ప్రతి మనం ఎక్కడ ఉన్నాను ఆయన మార్గంలో నడవనికి మనము ప్రయత్నించాలి ఇంకొక వర్షణం చూస్తే ఇక్కడ కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటో వచ్చిన చూద్దాం బ్రదర్ ఎక్కువ నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుంటుట నేను లేచుటా నీకు తెలియను నాకు తలంపు పుట్టక నీవు నా మనస్సు గ్రహించి చున్నావు ఏం చెప్తుంది ఇక్కడ నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అది ఏంటంటే సువర్ణము కొలిమిలో వేసి దాన్ని ప్యూరిటీ చేయాలో ట్రిపుల్ నైన్ ఉంటది నైన్ వన్ సిక్స్ ఉంటది సో అది ప్యూరిటీ చేసినట్టు ఈ రోజు మనల్ని కూడా సువర్ణం వల్లే మారుస్తున్నాయన నువ్వు ఎక్కడ తప్పిపోయినావు ఎక్కడ పోతున్నావు నీ తలంపు లేని నీ తలంపు పుట్టక ముందే ఈరోజు ఆయనకు తెలుస్తుంది నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఏ మార్గంలో నువ్వు వెళ్తున్నావు ఇక్కడ మనం ఏంటంటే ఈ రోజులా లేదంటే ఆ చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిందే వాళ్ళు చేస్తుంటారు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా సపోజ్ ఇంకేమైనా దొంగతనం ఏదైనా చేశారనుకో వాళ్ళు కూడా అది నేర్చుకోనికి ఆస్కారం ఉంటది సో వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తే వాళ్ళు చిన్నపిల్లలు ఈ రోజు నుంచి అలా చేస్తారు సో వాళ్ళది ఏంటంటే ఫ్యామిలీ ఎలా ఉంటే ఆ విధంగా వాళ్ళు నేర్చుకుంటారు సో క్విక్ లర్నర్స్ ఉన్నారు ఈ రోజుల్లో అలా చిన్నపిల్లలు ఎట్లా క్విక్ లర్నర్స్ అంటే సో వాళ్ళు ఏదైనా చెప్పక ముందే వాళ్ళే చేసేటట్టు అట్లా చేస్తున్నారు సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు సో వాళ్ళకు తెలియదు అది అది తప్పు అని సో మనం ఏంటంటే మనం సేవా విషయంలో మనం భారం కలిగి కాబట్టి ప్రతి ఒక్కరికి హెచ్చరించాలి వాళ్ళు చేసే విధానము వాళ్ళు నడిచే మార్గాలు వాళ్ళ త్రోవ ఎట్లా పోతుంది పాపం పరిపక్వమై మరణము కంటది పాపం ఎక్కువ చేస్తుంటే మరణంకి దారితీస్తుంది ఈ రోజుల ఎంతో మంది పాపంతో జీవితంతో నిండి ఉన్నారు పండ్లతోటి ప్రతి ఒక్క దానితోటి తలంపులతోటి కాళ్ళతోటి తోటి ప్రతి ఒక్క దానితో వాళ్ళు పాపం చేస్తున్నారు సో నీ పని నా పని ఏంది వాళ్ళని కూడా మన మార్గంలో నడిపింపజేయాలి నువ్వు నడిచిందే కాకుండా ఇంకా ఇతరులని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రతి ఒక్కరిని నువ్వు ఆ యొక్క మార్గం తట్టు నువ్వు తీసుకురాలి నువ్వు ఎలా నడుస్తున్నావో ఆ విధంగా వాళ్ళని ఈరోజు నడిపేయాలి నీ యొక్క మార్గం ఎక్కడుంది నీ యొక్క గోల్ ఏంది ప్రతి మనము శిష్యులుగా చేయాలి సర్వలోకంకి వెళ్ళి సర్వశుష్టికి సువార్త మనము ప్రకటించాలంటే మనము ఒక్కరిమే కాకుండా ప్రతి ఆయన శిష్యులుగా మనం ఈరోజు తయారు చేయాలి ఆయన శిష్యులుగా తయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయన శిష్యుడిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన శిష్యుడుగా ఉన్నందుకు ఆయన యొక్క మనం నేర్చుకుంటే ఆయనలో పాల్పొంది మనము ముందుకు సాగలుగుతాం ఇక్కడ ఉన్న బిడ్డకు ఏంటంటే మనం సేవ నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుకున్నావు ఏమంటుండవు నేను కూర్చుంటుటా లేచుటా నీకు తెలియను సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఆయన సృష్టికర్త కదా ఆయనకు తెలుసు నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఎక్కడ కూర్చుంటున్నావు ఎక్కడ లేచిపోతున్నావు ఎక్కడ ఏం చూస్తున్నావు అనేది నీ తలంపు రాకముందుకే ఈ రోజు ఆయనకు తెలుస్తుంది సో మనము సావాసం ఉన్నప్పుడు ఒక తీరు జీవించి సావాసం అయిపోయి ఇంకో తీరు జీవించాలంటే మనకు కాదు సో ఏముందా రియాలిటీగా ఉండేది అది మనకి కావాలి రియల్ గా మనము ఉండాలి ఈరోజు ఈరోజు ఏం చేస్తున్నామంటే మనము అక్కడెక్కడ తిరగకుండా రియల్ గా మనము ఈరోజు జీవించాలి యేసు దగ్గర నా నడక నా పడక నీవు పరిశీలించి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు ఏం చేస్తుడు నా నడక నా పడక నీవు పరిశీలించి ఉన్నావు దావేది మహారాజు ఇక్కడ రాస్తుండు ఎక్కడ అరణ్యం ఎక్కడ పోయినాడు ఆయన యేసు అక్కడ యహో ప్రభువు అక్కడ ఉన్నాడని ఆయన పరిశీలిస్తున్నాడు అదే హృదయ వాంఛనం తీరుస్తుండు ఎక్కడ నా నడక నా పడక నువ్వు పరిశీలించి ఉన్నావు నా చర్యలన్నిటి నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు మనం ఏం చర్యలు చేస్తున్నామో ఎక్కడ ఏం చర్యలు చేస్తున్నామో ప్రతి ఒక్క చర్య ఈరోజు దేవునికి తెలిసి నువ్వు దేవుడు చూస్తలేవు అని నువ్వు తప్పు విధంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు ఒక రోజు నీకు శిక్ష విధిస్తాడు పాపం పెరిగి పెరిగి నీకు మరణంకి దారి తీస్తుంది సో ఇక్కడ ఏం చేస్తుందంటే నీ చర్యలన్నిటినీ బావుగా ఆయన తెలుసుకున్నాడు ఎక్కువ మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పీర్తిగా తెలిసి ఆయన మాట నాలుకకు రాక అంటే మనము హృదయంలో నుంచి తలంపుల నుంచి ప్రతి ఒక్కటి నాలుక మనం మాట్లాడే మాట కూడా రాక ఈ రోజు ఆయనకు తెలిసి నీవు నేను జాగ్రత్త మాటలు మాట్లాడినప్పుడు సో దేవుని యొక్క మాటలు మనము మాట్లాడాలి వేరే వర్డ్స్ మాట్లాడితే ఆయనకు తెలిసే ఉన్నది ఏ వర్డ్స్ అన్నా ఆయనకు తెలిసే ఉన్నది అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు వేసు ఆయన మీద ఉంచి నీ మీద నా మీద ఈరోజు చెయ్యి రావాలంటే అనే మార్గంలో మనము సంచరించాలి ఆయన మార్గంలో అనే ఒక ఆయన కట్టడంలో మనం అనుసరించి మనము ముందుకు రావాలి ఇటు తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నాకు అందదు నీ ఆత్మయద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం కెక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగవంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకునను అంధకారం నన్ను మరుగు నాకు కలుగు వెలుగు రాత్రి వల్లే ఉన్నది ఉండునని అని నేను నేను అనుకునేలా చీకటి అన్న నీకు చీకటి కాకపోను ఏమంటు ఇక్కడ నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ పోతే అక్కడ యేసు అక్కడ ఉన్నాడు నువ్వు ఆయనను వదిలిపెట్టి పాతాలం లోపల పాతాలం ఎందు నీవు అక్కడ ఉన్నావు వేకువ ఏం చేస్తుండు రెక్కలు కట్టుకొని సముద్ర దిగవంతంలో నివసించినను అక్కడ నీ చెయ్యి నడిపించును ఏమంటుండ అక్కడ దావితి మహారాజు అక్కడ ఆయన చెయ్యి నడిపిస్తుంది నువ్వు ఎక్కడ పోయిన నువ్వు ఎనీ ఏరియా ఎక్కడ పోయినను సముద్రంలో పోయిన పాతంలో పోయినా ఈ రోజు నిన్ను యేసు ప్రభు పట్టుకొని ఉన్నాడు నువ్వు ఆయన ముద్ర వేసుకొని ఉన్నావు సో ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడు ఆయన మార్గం మీద నువ్వు నడవాలి ఆయన మార్గం మీద నువ్వు ఎక్కడ తలంపు చేసిను ఏం చేసిన మాట రాకముంటే ఆయనకు తెలిసిపోతుంది రాత్రి పొగటి వల్లే నీకు వెలుగుగా ఉండను చీకటి వెలుగు వెలుగును నీకు ఏకదీశిగా ఉన్నవి నా అంతర్యం నన్ను నీకే కలగజేతును నా తల్లి గర్భమందు మందు నన్ను నిర్మించిన వాడు నీదే నీవు నన్ను కలగజేసిన విధంగా చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది అందుని నేను నీకు పుట్నసతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగా తెలిసినది నేను రహస్య పుట్టినవాడు భూమి యొక్క అగధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాకు కలిగిన ఎముకలు నీకు మరిగై ఉండలేదు నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూశను నిమిబడిన దినంలో ఒకటైన కాకమునిపోయాను ఆ దినంలన్నీ నీ గ్రంథంలో లిఖితం అయను దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనది వాటి మొత్తం ఎంత గొప్పది ఇక్కడ ఏమంటుండంటే ఓవరాల్ గా నడు ఎక్కడ తల్లి గర్భం నుంచి నిర్మింపబడినను నీ కలుగజేసే విధము ప్రతి ఆయన ఆశ్చర్యకరము అందుని బట్టి నేను నీకు తులు చెల్లిస్తున్నాం ఈ రోజులలో చూస్తే మనకి ఏంటంటే ప్రతి ఒక్కటి తెలివి ఉంది అన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది ఇంకా ఏంటంటే బయట చూస్తే మనకు కాలు లేని వాళ్ళు ఉంటారు సో ఓవరాల్ గా మనలో ఉన్నాయి సో దేవుడు ఇచ్చిన అవయవాలు బట్టి మనము సంతోషిస్తున్నాం దాన్ని బట్టి ఆయన మార్గం మనం ఎంత షార్ప్ ఉంటాం కండ్లతోటి తెలివితోటి ప్రతి ఒక్కటి మనము ఆయన యొక్క ఆశ్చర్యకారంలో మనం చేసిండి ఈరోజు చేసినందుకు మనం కృతజ్ఞత స్థుతి చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క దాంట్లో మనకు ప్రతి ఒక్కటి ఉన్నది సో చెయ్యి ఉండదు కొందరికి కాలు ఉండదు కొందరికి కళ్ళు ఉండవు కొందరికి ప్రతి అబ్జెక్షన్ ఉంటది సో ఈరోజు నీకు నాకు ప్రతి అన్ని ఇచ్చిన దేవుడు ఆయనకు ఎవరి టైం మనము కృతజ్ఞత చెల్లించాలి ఎవరి టైం నిర్మించినందుకు ఆశ్చర్యము ఆయనకు కృతజ్ఞత చెల్లించి ఆయన మార్గంలో మనము ముందుకు సాగాలి ఇంకొక వచనం చూస్తే సామెతలు ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఐదో వచ్చి ఇక్కడ చూస్తే భయపడట సురక్షితంగా నుండును అనేకులు ఏలువాని దయ కోరుచుందు కోరుచుందురు మనుషుల తీర్పు తీర్చుట ఇహో వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు విధాగవంతుడు భక్తినునికి హేయుడు ఇక్కడ ఏమంటుండంటే భయపడట వల్ల మనిషికి ఏమొస్తుంది ఉరిగి వస్తుంది మనం ఈరోజు భయపడుతున్నామా భయపడకుండా ఆయన మార్గంలో నడుస్తున్నామా ధైర్యంగా రా నువ్వు ఎందుకు భయపడుతున్నావు మేమైనా తప్పు చేస్తే నువ్వు భయపడాలి తప్పు చేయని ఎందుకు భయపడుతున్నావు సో మనం ఏంటంటే తప్పు చేయకుండా ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ మనము మార్గము చూడాలి ఇహోవాయిని నమ్మిక ఇచ్చేవాడు ఉండను ఈరోజు మనం ఇహోవాయిని మనము నమ్మిక వంచాలి మనం ఏం చేస్తున్నాము సురక్షితంగా మనము ఉండాలి ఇక్కడ ఏం చెప్తుందంటే సురక్షితంగా మనము ఉండాలి ఇంకొక వచనం చూస్తే సామెతలు సోన్ ఇరవై నాలుగు సామెతలు ఇరవై నాలుగు పరహర వచ్చిన బ్రదర్ నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలం మందు భక్తీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు త్రుటిలినప్పుడు నీ మనస్సును నిల్లసింపకము ఇక వారి చూచి అసహించుకొని వారి మీద నుండి తన కోపం తిప్పుకొనినేము దుర్మార్గులను చూచి నువ్వు వ్యసన పడకము భక్తినుల నువ్వు మత్సర పడకము ఇక్కడ ఏమంటున్నాంటే నీతిమంతులు ను నీతిమంతుల జాబితాలో ఉంటే ను ఏడు మార్లు పడినాను మరొకసారి నువ్వు వేస్తావు పుంజుకుంటావు అనమాట సో మనం ఈ రోజులన్నీ ఏంటంటే సో సడన్ గా ఏంటంటే మొన్న హాఫ్ నైట్ పేరు మనం వెళ్ళాము సో అక్కడ చిన్న పదాన్ని చూస్తే నాకు చాలా దుఃఖం అనిపించింది సో అతను ఎలా ఉండే ఎలా ఉంటుండే సో అండ్ అతనికి అటువంటి శ్రమ ఎందుకు ఇచ్చింది దేవుడు అని నాకు ఒక థాట్ వచ్చింది అతనికి ఎందుకు అలా ఇచ్చింది సో మంచిగా ఉంటుండే మంచి దిగుతుండే అందరితో మంచిగా ప్రార్థనకు వస్తుండే మంచి వాక్యం చెప్తుండే సో చూడ చూడంగానే నాకు సో సడన్ గా నాకు ఎట్లానే అనిపించింది ఇంత మంచిగా ఉన్న బ్రదర్ ఇట్లా అయిపోయింది సో నేను ఆ రోజు వాక్యం కూడా చెప్పాను సో అక్కడ హాఫ్ నైట్ ప్రేయర్ లో చాలా బాధాకరంగా మనము ఉన్నాము సో ఆయన ఏంటంటే ఆయన పాప జీవితం ను ఆయన పాప జీవితం విచ్చిపెడితే ఆయన ఇంకా సువర్ణం వల్లే మంచిగా అవుతాడు కానీ ఏంటంటే ఆయన తీసివేయాలి తీసివేసి ఆయన ఆయన కొరకు చాలా మంది ప్రార్థించిన ఆ సో స్వస్థ పడతాడు కంపల్సరీ మనలో తిరుగుతాడు సేవ చేస్తాడని మనకు నమ్మకం ఉన్నది ఒకటి చూసినప్పుడు ఏంటంటే నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆయన ఏడు మార్లు పడినను మరొకసారి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన మార్గం ఎందు మనము వెళ్ళాలి ఆపత్కాల మందు భక్తీనులు కూలుదురు ఆపత్కాల మందు ఏం చేస్తారు భక్తీనులు కూలిపోతురు నీ శత్రువు సంతోషింపకము మన శత్రువులు పడినప్పుడు మనము గేలు చేసి గేలు సంతోషిస్తున్నాము అప్పుడు ఏం చేస్తున్నాము వాడు తొట్టి నీ మనసు ఉల్లసింపకము వాడు చూచి అసహించుకొని వాని మీద తన కోపము త్రిప్పుకొననేమో ఏం చేస్తుంది ఇక్కడ వాడు శత్రువు మనము సంతోషింపొద్దు తొట్టినప్పుడు మనసు నిల్లసింపొద్దు సో అదేంటంటే ఆయన యొక్క మార్గంలో నడిచినట్టు కాదనమాట వాళ్ళ శత్రులు పడినప్పుడు మన శత్రువులు పడినప్పుడు మనము నిల్లసించొద్దు ఇంకొక వచనం చూస్తే ఇక్కడ చాన్ మత్ వార్త చూసాం మతే సువార్త పదకొండో అధ్యాయం మనకు అందరికీ తెలిసిన వాక్యం ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఏం చేస్తున్నా మనం ఆయన మార్గం పోవాలంటే ప్రయాసపడి భారం మోయిచున్న మోసుకొనుచున్న సమస్య జనులార నా ఎద్దొకరండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను సాత్వికుడును దీనమసు గనుక మీ మీద నా ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకున్నావు ఏలైనా నా కాడి సులువుగానో నా భారం తేలికగానో ఉన్నవి సో మనం ఎంతో మంది కాడి మనము మోస్తున్నాము మన ఫ్యామిలీలో ప్రతి ఒక్క సమస్య మనమేనే వేసుకుంటాం మన ఫ్యామిలీలో కాదు మన ఫ్రెండ్స్ది మన ఆఫీసులో ప్రతి ఒక్క దాంట్లో మనము సమస్యలన్నీ మనమే అనుకొని మనము వెళ్తుంటాం కానీ మన సమస్యలన్నీ ఎవరికి వేయాలి ప్రయాసపడి మనం బారం మోసుకొచ్చున్నాము సమస్య జల్లులారా నా యుద్ధకు రండి ఏం చేస్తుండే యేసు నా విశ్రాంతి కలగజేస్తాను అంటుండ నేను ఆయన తాత్వికులను దీని మనసు గలవాడని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకును ఏదైనా కాడి సులువుగాను భారం తేలికగాను ఉంటది సో ఎన్నో విషయాల్లో మనము ముందుకు సహలేకపోతున్నాం ఎన్నో విషయాలు ఐక్యక విచారాలు ఫ్యామిలీ గురించి ప్రతి ఒక్క దారి గురించి మనం ఈరోజు విచారిస్తున్నాం ఆయన మార్గంలో మనం వెళ్ళాలంటే ఆ సమస్య మొత్తము ఆయన యొక్క కాడి మీద వేసి మనము అప్పుడు మనము సులువుగా ఆయన జీవంలోకి మనము వెళ్తాం అనమాట ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఆయన మనం నడుచు మార్గంలో మనము వెళ్ళాలంటే ఆయనకు తెలుసు మనం ఏ మార్గం మనము ఎంచుకున్నాము విశాలమైన మార్గమా ఇరుకు మార్గమా ఇరుకు మార్గంలో మనం వెళ్తే స్ట్రేట్ గా మనం లైన్ గా వెళ్తాము ఆయనను గురి యొద్ధకు మనము పరిగెత్తాలి యేసుబాబు గురి యొద్ధకు ఆయన ఎట్లా చేసిండో ఆ యొక్క విధంగా మనము ముందుకు సాగాలి ఇంకొక వక్షణం చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి కీర్తనలో ముప్పై ఏడు ఎహో అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడి నీళ్ళ పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలేవాడన ఉన్నాను ఆయనను నీతిమంతులు విడువడ గాని వారి సంతానం భిక్షమచ్చట నేను చూసినే లేను దినమెల్ల వారు దయాలుర అప్పు ఇచ్చి వారి సంతాన ఆశీర్వాదం దింపబడదురు ఇక్కడ ఏమంటుందంటే అతన్ని చెయ్యి పట్టుకొని గనక అతడి నీళ్ళ పడినను లేవలేకయుండడు ఎహోవా ఈరోజు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని ఉన్నాను పట్టుకొని ఉంటే లేస్తాడు సో నేను చిన్నవాడన్న ఇంటిని కనుక ముసలి ఉన్నాను కనుక నీతిమంతులు విడవబడట కాని వారి సంతానము భిక్షమెత గాని నేను చూచి ఉండలేదు ఒకవేళ నువ్వు విడవబడినవనుకో నీ యొక్క సంతానము నీతిమంతుల సంతానము భిక్షము అడుక్కోకుండా ఉండలేదు దిన మెల్ల వారు దయాలు దయూసుందరు వారి సంతానము ఆశీర్వదింప పడను కీడు చేయటమాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచదు అంటే ఆయన మార్గంలో మనం నడిస్తే కీడు చేయటం మాని ప్రతి ఒక్కరికి మనం మేలు చేసినామంటే మనము ఆయన మార్గంలో నడిచిన మార్గము మనకు తెలియను ఇక్కడ ఏమంటుండే కీడు చేయటమాని మనం అందరికీ మేలు చేయాలి ఒకవేళ అంటే సహాయం చేయండి లేదంటే దేవుని అందుకు ఖాడి వేసి మనము ముందుకు సాగలం ఆయన ప్రేర్లో పెడితే ప్రతి ఒక్కరికి మనకు సులువుగా అవుతుంది ఇంకొక వచనం చూస్తే మనకు వచ్చేసి యాన్ జోహన్ సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి చూద్దాం ఇరవై నుంచి చూద్దాం తన ప్రాణమును ప్రేమించిన వాడు దానిని పోగొట్టును పోగొట్టుకును ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించి వాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకును అని మీతో నిశ్యంగా చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే గోధుమగింజ భూమిలో పడి చావకుండిన ఎడలా అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడలా విస్తారంగా ఫలించును ఈరోజు ఏంటంటే నువ్వు లోక విషయమే చనిపోయి నువ్వు దేవుని విషయమే ఈరోజు నువ్వు జీవించాలి గోధుమ గింజ ఒకవేళ సీడ్ పడిందనుకో అది చనిపోయినాకనే ఎండిపోయినాకనే దాంట్లో పడితే మొలక లేస్తుంది లేదంటే అది అట్లనే ఉంది అనుకో అది మొలక లేవదు చనిపోకపోతే అది మొలక లేవదు విస్తారంగా ఫలించదు సో ఈరోజు ఏంటంటే నువ్వు లోక విషయమై చనిపోయి దేవుని విషయం నువ్వు తిరిగి లేవాలి ఆయనలో ఆయన మార్గం నువ్వు మనము నడుచుకోవాలి నువ్వు ఒకసారి నువ్వు చనిపోయి ఆయన మార్గంలో మనము నడవాలి తన ప్రాణం నువ్వు దానిని పోగొట్టు ఈ రోజు నేను తిని తాగు సుఖించు అని చెప్తాడు సో ఈరోజు నీ ప్రాణం ఆడితే ఏంది అని అక్కడ చెప్పింది దేవుడు సో ఆడు తిని తాగి సుఖించిండు సో ఆయన ప్రాణం అడిగిండు ఏం చేస్తాడు ప్రాణం ఇస్తాడా ఇవ్వడు సో ఈరోజు నువ్వు ప్రతి ఒక్క నువ్వు ఎంజాయ్మెంట్ గా ఉన్నావు ఎంజాయ్మెంట్ గా తిరుగుతున్నావు ఎంజాయ్మెంట్ చేస్తున్నావు ప్రతి ఒక్క దాంట్లో ప్రాణం నాడితే వాడు ఇవ్వలేడు సో తిను తాగు సృకిస్తావు కానీ ప్రాణంను ప్రేమించి వాడు దానిని పోగొట్టుకున్నాడు ఈ రోజులలో ఏంటంటే ప్రాణం ప్రేమించి ప్రతి ఒక్కరు చిన్న వయసులోనే హార్ట్ వస్తుంది అది వస్తుంది ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే ప్రతి ఒక్కరు చనిపోతున్నారు ఎందువల్లనే చనిపోతురు వాళ్ళు ప్రాణంని ప్రేమిస్తురు ప్రాణం ప్రేమించి వాళ్ళు ప్రతి వాళ్ళు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతురు నిత్య జీవం కొరకు దానిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నా తన ప్రాణంను ద్వేషించి వాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకున్నాను ఒకటి నేను సేవించినలా నన్ను వెంబడింపవాలను యేసుప్రభుడు సేవిస్తే మనము ఆయన వెంబడింపవాలను అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడిను ఉండును ఏంటండు యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ మనము అక్కడ ఉంటాము ఆయన మార్గంలో మనం నడవాలంటే ఆయన యొక్క జీవంలో మనము ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరిని జీవంలో ప్రవేశించాలంటే ఆయన సేవకుడుగా మనము ఈరోజు ముందుకు సాగాలి ఒకటి నేను సేవించిన నెల నా తండ్రి అతన్ని గనపరచును ఏసుప్రమం సేవిస్తే ఆయన తండ్రి మనల్ని గనపరుస్తుడు ఆయన కుమారుణ్ణి మనం గనపరిచినట్టు తండ్రిని కూడా మనము ఇప్పుడు నా ప్రాణము కలవపడచ్చున్నది నేనే మందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా తప్పించుకుము ఆయనను ఇందుకోసమే నేను ఈ గడియ తండ్రి నామ నామయపరిచమ్మ అని చెప్పాను అంతటా నేను దాని మాయపరిచితిని మరలా మాయపరిచిన అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను ఇక్కడ ఏంటంటే లాస్ట్ సెషన్ ఉంది యేసు లాస్ట్ సెషన్ వచ్చినప్పుడు ఆయన పట్టుకోనికి వస్తురు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ అక్కడ సంభావిస్తుండు అక్కడ ఏంటంటే శిష్యులతోటి వాళ్ళతోటి సంభాషిస్తుండు గోధుమ గింజ ఏంటంటే చనిపోతేనే మరొకసారి మల మొలక అది మరణిస్తేనే గాని మరి మొలకెత్తది సో మనం కూడా లోకం విషయమై ప్రతి ఒక్క ఐక్య చనిపోయి దేవుని అందు మనము మొలకెత్తుదాం దేవుని అందు మరొకసారి మనము అందరము ఫలిస్తాం దేవుని అందులో మనము ఆయన ఎట్లా చేసిందా ఆయన ఎట్లా నడుచుకుందాము ఆయన ఏ మార్గం నడిచిండు ఆ మార్గం మనం కూడా వెళ్ళి మనం కూడా ప్రతి శిష్యులుగా ఈరోజు చేద్దాం సో దేవుడి యొక్క చిన్న వాక్యం దేవుడు పరిస్థితి రావన్న వదిలాడన్నా చిన్నమాడు ప్రయాణం చేస్తా సోత్రం నాయన ప్రభా నీకు వంద నాలుగు దేవాయోడు వాక్యం ఒకటి నీకు వంద నాలుగు దేవా దేవాయసప్రభ నీ నడిచే మార్గము తెలియాల మా ప్రభా మాకు ఏం ఏ మార్గంలో నడుస్తున్నాము దేవ మాకు గుర్తు చేయండి మా ప్రభా దేవాని అందరి మార్గంలో ఉన్నకు సహాయం చేయండి మా ప్రభా ఇక్కడ పడినాను దేవ మేము మరొకసారి లేవుట సాయం చేయండి దేవ ప్రతి ఒక్క చికిత్స క్రీస్తును గద్దించాను దేవ సాధారణ ఎవరిని ఎంగు మా ప్రభా ప్రతి మీరే తోడైన దాన్ని బట్టి వందనాతత్రాలు దేవ అయిస్తుంది ఎవ్రీ టైమ్ ఆమెను కాచి కాపాడు దేవుడు నీకే వందన స్తోత్రాలు దేవుడు ఇక్కడ చిన్న మంది కూడినా ప్రతి ఒక్కరి దీవించి ఆసరించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ ముఖ్యంగా ప్రార్థనాంశాల గురించి ప్రాణిస్తున్నాడు మా దేవి సిస్టర్ సర్జరీ ఉన్నది మా ప్రభా స్వస్థపరచాలి వాళ్ళ భర్త తాగుడు నుంచి విడుదల రక్షణ పొందాలి రవిచల్ల బ్రదర్ రవిచల్ల బ్రదర్ కిడ్నీ లీవర్ హార్ట్ మంచి ఉండాలి మా కన్నా ఆపరేషన్ గురించి ప్రాణిస్తున్నాం మా రాజేష్ బ్రదర్ క్యాన్సర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతుంది మా ప్రభా మరి బ్రెయిన్ ట్యూమర్ నుంచి సర్జరీ కాపోతుంది మరి వాళ్ళ పాప పదో తరగతి మా వాళ్ళ బాబు ఎనిమిదో తరగతి వీరి గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభ అనశ్యామకు సర్జరీ జరగాలి మా దయచేసి దేవ ఐస ముట్టి స్వస్థపరచండి మా ప్రభా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత ఇవ్వాలి మా ప్రభా వాళ్ళకి సర్వశిస్టర్ కి బ్లడ్ క్యాన్సర్ ఉంది మా ప్రభా దేవుడు ముట్టి స్వస్థపరచాలి కుటుంబం లక్ష్యంలోకి రావాలి మా ప్రభా చిన్న బాబు గురించి ప్రాణిస్తున్నాడు మా బోను పెరగకూడదు కుటుంబం అంతా రక్షణలోకి రావాలి మా ప్రభావం మీరే సాయం చేయం శివదాస్ బ్లడ్ క్యాన్సర్ నుంచి కోలుకోవాలి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా దేవాయస్మ పొలిపోయి గురించి ప్రాణిస్తున్నాడు మంచి జాబ్ దొరకాలి మా ప్రభా దేవాల్సిన దేవాయసీమ ప్రాణ సేవలో బలంగా వాడబం చేయండి దేవా కుటుంబాన్ని వాడుకోవాలి మా మీరే సాయం చేయండి మా అన్విక పాప ఒక ఐ షుగర్ ఉంది మా ప్రభా దేవుడు ముట్టి స్వస్థపరచ మీరే ముట్టండి మా ప్రభా మీకు హర్షం పెట్టాడు మా చిన్న బిడ్డ ప్రతి ఒక్క దేవ మీరే స్నామించండి మా ప్రభాస్ బ్రదర్ సేవ కూడా ఆయనకు అనే వ్యాధి ఉంది మా ప్రభా ముట్టి స్వస్థపరచండి మా లెఫ్ట్ లెగ్ దేవా మా ప్రభా ప్రతి ఉంది మా ప్రభా ముట్టి స్వస్థపరచండి మా ప్రభా మహేష్ బ్రదర్కి లంగ్స్ లో ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉంది మా మీద ముట్టి స్వస్థపరచడం దేవాస్ మా ప్రభావ ప్రతి ఒక్క రక్త ప్రక్షణ దాండి మా ప్రభా వాళ్ళకి నితిన్ బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది మా మంచి కాలు మంచి చేయటా సాయం చేయండి మా ప్రభావం దేవుని కుమరించండి మీరే తోడైనా కానీ బట్టి వదనా జన్మే బ్రదర్ ని ముట్టి స్వస్థపరచండి మా ఉన్న అన్ని ఆటంకాలు ఏదిస్తున్నాయి మా ప్రభావ మరొకసారి లేచి సేవ చేయటం సాయం మీరే స్వస్థ పొందండి ప్రతి ఒక్క దేవాయస్ప్ర ఎమ్మడి పడుతున్న సైతాన ప్రతి ఒక్కటి కూరని గాక దేవ ఏసుకృష్ణ గద్దిస్తున్న మా ప్రభ ఆ ఇంటి చుట్టుముట్టున్న ప్రతి మీరే మీ ఆధీనంలో ఉంచుకోండి మా ఎటువంటి స్థాతం గడు రాకుండా స్నాయం చేయండి మా ప్రభా ఇంక మిడైన మీరే ముట్టి శ్వాసపరచండు దేవ నారాయణలో తరణించాల వరకు దేవ మీరే ముట్టండి మా లేవనెత్తండి మా ప్రభ ఇక మిడైన అష్టం మీరే స్నాయం చేసిన బట్టి స్తోత్రం మా మీరే చూడ వింటారని త్వరగా రాబోతున్నేసుకి పెట్టి వేడుకొచ్చినాం తండ్రి ఆ మెయిన్ మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడ ఇంటుడు కాక ఆ మెయిన్ అలలి ప్రైజ్ రావడం ప్రైజ్ కాడను అందరి